ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా మాయాకార్యం ఉన్నది మాయా అన్న అజ్ఞానమన్నా ప్రధానమన్నా అవిద్య అన్న శక్తి అన్న ఇవన్నీ పర్యాయ శబ్దాలు అయితే ఈ శబ్దాలను ఆయా మతాల వాళ్ళు కొన్ని పారిభాషికములుగా చెప్పుకుంటారు సాంఖ్యులు ప్రధానమంటారు యోగులు అవిద్య అంటారు నైయాయగులు అజ్ఞానం అంటారు వేదాంతులు మాయావాదులు మాయా అంటారు వెనక ప్రకారేణ మొత్తం అన్ని కూడా పర్యాశబ్దాలే ఈ మాయ ఉన్నది అనడంలో మనకు ప్రమాణం ఏమిటి అని అంటే దేవాత్మశ్యం స్వగుణూఢం అనంటూ శ్వేతాశ్వత ఉపనిషత్తు ప్రమాణమిచ్చాడు అట్లే అనృత్యేన హి అనంటూ చాందోగ్య ఉపనిషత్తు కూడా చెప్తుంది నిహారేణ ప్రావృతాహ అనంటూ కూడా మనకు వేదం చెప్తుంది భూయశ్చాంతే విశ్వ మాయానివృత్తి అనంటూ కూడా ఉపనిషత్తులు చెతూ ఉన్నాయి మరియు స్వ అనుభవం కూడా ఉంది అహం అజ్ఞ మా మహం నా జానామి అహం బ్రహ్మ న జానామి అనేటువంటి అనుభవం కూడా ఉంది అయితే ఈ మాయ ఎక్కడిది ఎవరిది ఎప్పుడొచ్చింది అని ప్రశ్నలు చేసినట్లయితే ఇది అనాది ఉన్నది ఇది ఉత్పత్తి రహితమైనటువంటిది ఉన్నది అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హై అని అంటూ కూడా మనకు విచార చంద్రోదయంలో తెలుసుకున్నాం కదా కాబట్టి ఇది అనాది ఉన్నది మరి ఎవరి మాయా ఇది అని అంటే దేవుని మాయ యదుపతి యొక్క మాయ శ్రీకృష్ణుని యొక్క మాయ అంటాడు శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనం ఏమైనా చైతన్యం చైతన్యం ఆశ్రయించుకొనే అజ్ఞానం ఉంటుంది అజ్ఞానానికి స్వతంత్ర సత్తా లేదు అని యదువరస్య మాయా అని చెప్పినప్పుడే మాయకు స్వతంత్ర సత్తా లేదు అది స్వతంత్రంగా ఉండజాలదు అది చైతన్యాన్ని ఆశ్రయించుకొనే ఉంటుంది అని చెప్పినట్లయింది ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి మాయ ఎటువంటిది అఘటన ఘటన అన్నాడు ఘటింప శక్యము దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టేటువంటి నైపుణ్యం అంటాడు దీన్ని ఉల్లంఘించడం చాలా కష్టతరము అంటాడు మేరు పర్వతమనైనా ఉల్లంఘించవచ్చునేమో కానీ మాయను అతిక్రమించడం కష్టము కానీ మామేవయ్యే ప్రపంచంతో మాయా మేతం భగవంతుడు ఏడో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే ఆత్మను ఆశ్రయిస్తారో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారికి మాత్రం మాయను దాటుట సుకరం అవుతుంది అని ఈ విధంగా చెప్పి ఈ దేహాధిక ప్రపంచమంతా కూడా మాయా అంటే మాయ యొక్క పరిణామము చైతన్యం యొక్క వివర్తము పరిణామం అంటే ఏమిటి వివర్తం అంటే ఏమిటి పరిణామం నామ ఉపాదాన సమసత్తాక కార్యాపత్తి పరిణామం అనగా ఉపాదానం యొక్క సమానసత్తతో కూడినటువంటి అన్యథారూపం ఏ విధంగా తిలలు అంటే నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు తైల రూపకంగా మారతాయి అంటే నువ్వులు ఏ వ్యావహారిక సత్తలో ఉన్నాయో అదే వ్యవహారిక సత్త కలిగినటువంటి అన్యథా రూపం అంటే తైల రూపంలో నూనె రూపంలో అది పరిణామాన్ని పొందింది ఏది తిలలు అట్లే దుగ్ధము అంటే పాలు వాటిని మనము మరగబెట్టి తోడేసి పెరుగుగా మారుస్తాము పాలు వ్యవహారిక సత్త గలవి యొక్క పరిణామాత్మకమైనటువంటి దది అనగా పెరుగు కూడా వ్యవహారిక సత్త అంటే ఉపాదానం ఎవరు ఆ దికి గాని తైలానికి గాని అంటే దదికి అంటే పెరుగుకు ఉపాదానం పాలు తైలమునకు ఉపాదానం నువ్వులు ఈ రెండిటి యొక్క సత్త ఒకటే వ్యవహారిక సత్తా ఒక్కటే సత్తా అయినప్పటికీ కూడా అది పరిణామాన్ని పొంది అన్యథా రూపాన్ని వేరే కార్యాపత్తిని పొందుతుంది నువ్వులు తైలముగా పాలు పెరుగుగా మారతాయి అంటే ఆ పాలలో పరిణామం వచ్చేసింది మార్పు వచ్చేసింది పాలలో వికారం వచ్చేసి అది వేరే రూపాన్ని పెరుగు రూపాన్ని దాల్చింది ఇది పరిణామవాదం అంటారు అట్లే మాయ ఏదైతే ఉందో త్రిగుణాత్మకమైనటువంటి మాయ దాని యొక్క పూర్వరూపాన్ని ఏదైతే త్రిగుణాత్మకమైనది ఉన్నదో కారణరూపంలో ఉన్నదో అవ్యక్త రూపంలో ఉన్నదో అది వ్యక్త రూపంలో కార్య రూపంలో త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్ రూపంలో అది మారి మనకు ఈ దేహాదిక ప్రపంచ రూపంలో గోచరిస్తుంది కాబట్టి సాంఖ్యులు అంటారు మాయ యొక్క పరిణామమే ఈ జగత్తు అంటారు ఇది పరిణామవాదం సాంఖ్యులు చెప్తారు ఇక వివర్తోనామ ఉపాదాన విషమసత్తాక కార్యాపత్తి ఇక వివర్తవాదం అంటే ఏమిటి అంటే అధిష్టానం ఏదైతే ఉంటుందో దాన్ని సత్త భిన్న సత్తలలో ఉండి కార్యరూపంలో గోచరిస్తుంది ఏ విధంగా అనంటే సుక్తి రయతము రజ్జు సర్పము ఇత్యాదులు రజ్జువు అంటే త్రాడు వ్యవహారిక సత్త ఆ త్రాడు ఎందు ప్రతీతి అయ్యేటువంటి ఏదైతే సర్ప భ్రాంతి ఉన్నదో ఆ సర్పము ప్రాతిభాషిక సత్త అంటే ఆ ప్రాతిభాషిక సత్త కలిగినటువంటి సర్పమునకు అధిష్టానం ఏదైతే రజ్జు ఉందో ఆ అధిష్టాన సత్త కంటే ఈ సర్పము విషమ సత్త గలది ఉన్నది అంటే భిన్న సత్త గలది ఉన్నది ఎందుకు రజ్జు వ్యవహారిక సత్త గలదైతే మరియు ఈ పాము ప్రాతిభాషిక సత్త గలదు భిన్న సత్తలో ఉన్నది మరి ఇంకొక విశేషం ఏంటంటే అధిష్టానం ఏదైతే ఉందో అది జౌకా చౌం ఎట్లా ఉన్నదో అట్లే ఉంటుంది దానిలో ఏ విధమైనటువంటి మార్కులు చేర్పులు కలగవు అది ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అన్యథ రూపం చేతి కనపడుతుంది మనకు తాడు తాడుగానే ఉంది తాడులో ఏ విధమైనటువంటి మార్పు లేదు కానీ మనకు పాము వలె కనపడుతుంది ఆ పాము నివృత్తి అయిన తర్వాత తాడు తాడుగానే ఉంటుంది కానీ పరిణామవాదంలో అట్లే కాదు పాలు చెడి పెరుగు ఆ పెరుగు మళ్ళీ పాలు కావు అయితే ఈ వివర్తవాదంలో ఉపాదానం అంటే అధిష్టానం ఏదైతే ఉంటుందో అది ఏ సత్తలో ఉందో దానికంటే భిన్న సత్తలు అంటే ఆ భిన్న సత్త కూడా ఎలా ఉండాలి అంటే న్యూన సత్తులో ఉండాలి తక్కువ సత్తలో ఉండాలి ఈ సత్తా అంటే ఏమిటి అంటే అస్తిత్వము ఈ సత్తా మూడు రకాలుగా ఉంటుంది పారమార్థిక సత్తా వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా అని మూడు రకాలుగా ఉంటుంది పారమార్థిక సత్తా అంటే ఎల్లప్పుడూ ఉండేది దానిలో ఏ విధమైనటువంటి వ్యభిచారము మార్పులు చేర్పులు ఉండవు ఎది రూపేణ ఎన్నిశ్చితం తద్ రూపం నా వ్యభిచరతి ఇది పరమార్థ ఏ రూపం చేత నిశ్చయింపబడిందో ఆ వస్తువు ఆ రూపాన్ని వదిలిపెట్టకుండా ఏ విధమైనటువంటి పరిణామం చెందకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది దానిలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉండవు దాని యొక్క స్వరూపంలో వ్యభిచారం ఉండదు అది పరమార్థ వస్తువు పరమార్తిక సత్త గలది అట్లాంటి వస్తువు కేవలం ఒకే ఒక వస్తువు ఉన్నది అదే ప్రత్యేక అభిన్న పరమాత్మ ఆత్మ అభిన్న బ్రహ్మము రెండు కాదు కదా ఒకటే కదా ఆ చైతన్యం ఉందో అది పారమార్థిక సత్తగలది ఉంది దాని యొక్క స్వరూపం ఎప్పుడు కూడా వ్యభిచారాన్ని పొందదు ఎప్పుడు కూడా మారదు ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది అది పారమార్థిక సత్త గలది బ్రహ్మ చైతన్యము ఇక వ్యవహారిక సత్త గలది మన ఘటపటాలి ప్రపంచం దేహాదిక ప్రపంచం అంతా కూడా వ్యవహారిక సత్త గలది అంటే వ్యవహారము చేయుటకు యోగ్యమైనది మనం వ్యవహారం చేస్తాం ఘటనతో వ్యవహారం చేస్తాం ఆ ఘటాన్ని మనం తీసుకెళ్తాము మరి తీసుకొస్తాము దానిలో నీళ్లు పోసుకుంటాము దాంతో మనం ప్రయోజనాన్ని తీసుకుంటాము అంటే అర్థక్రియాకారిత్వం ఈ వ్యవహారిక సత్తలో ఉంటుందన్నమాట భోజనం ఉన్నది వ్యవహారిక సత్త అది మనం భుజించినట్లయితే ఆకలి తీరుతుంది అంటే అర్థక్రియాకారిత్వం అంటారు ప్రయోజన సిద్ధి అవుతుంది వ్యవహారంలో అయితే ఇది బ్రహ్మజ్ఞానం కలిగితేనే నష్టమవుతుంది ఈ వ్యవహారిక సత్త ఇక ఈ దేహాదిక ప్రపంచం అంతా వ్యవహారిక సత్త తెలుసుకున్నాం కదా ఇక ప్రాతిభాషిక సత్త ఏదైతే ఉంటుందో కేవలం ప్రతీతి మాత్రం ఉంటుంది వస్తుత ఉండదు ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు శుక్తి రజతము రజ్జు సర్పము మృగజలము స్వప్నిక పదార్థాలు ఇవన్నీ కూడా ప్రాతిభాషికములు అంటే ప్రతీతి మాత్రముగా ఉంటాయి స్వరూపం చేత ఉండవు కనపడతాయి కానీ వాస్తవంగా ఉండవు అక్కడ అవి కించిత్ కాలం న్యూన సత్తలో ఉంటాయి అయితే పరమార్థిక సత్తా అయితే అది ఎప్పుడు విభిచారం లేదు అది ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వ్యవహారిక సత్తా బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు ఉంటుంది అంటే అజ్ఞాన దశలో మాత్రం ఉంటుంది జ్ఞానం కలిగిన తర్వాత ఉండదు ఇక ప్రాతిభాషిక సత్త ఏదైతే ఉన్నదో అది కేవలం వ్యావహారిక అధిష్టానమైనటువంటి ఈ శుక్తి కానీ రజ్జువు కానీ వాటి జ్ఞానం చేతనే అది నివృత్తి అవుతుంది దానికి బ్రహ్మజ్ఞానం యొక్క అక్కర్లేదు ప్రాతిభాషిక సత్తా నివృత్తి కావడానికి బ్రహ్మజ్ఞానం యొక్క అక్కర్లేదు అయితే ఈ మూడు సత్తలు ఏ విధంగా ఉంటాయంటే ఒక దృష్టాంతం చూడండి ఏదో ఒక నాటకం ఆడుతున్నారు అనుకోండి వీధి నాటకము లేదా యక్షగానము ఇత్యాది నాటకాలు ఆడుతుంటాయి కదా పూర్వకాలంలో అందులో సుభద్రా పరిణయము అనేటువంటి నాటకము ఆడుతున్నారు అక్కడ ఒక వ్యక్తి ఎవరో అతని పేరు ఓ దేవదత్తుడు అనుకోండి లేదా యజ్ఞదత్తుడు అనుకోండి ఆ దేవదత్తుడు అందులో అర్జునుని వేషం వేశాడు ఇది ఆ సుభద్రా పరిణయం అనేటువంటి నాటకంలో అర్జునుని వేషం వేశాడు ఆ అర్జునుడు ఆ నాటకంలోనే సుభద్రను అపహరించుకుపోవడానికి సన్యాసి వేషం వేశాడు మళ్ళీ చూడండి ఇక్కడ సన్యాసి ఒకడు అర్జునుడు ఒకడు మరి అసలు దేవదత్తుడు ఒకడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఈ ముగ్గురులో దేవదత్తుని యొక్క అస్తిత్వం సత్తా ఏదైతే ఉన్నదో అది నాటకము వేయక ముందుకు ఉన్నది నాటకం వేస్తున్నప్పుడు ఉన్నది నాటకం అయిపోయిన తర్వాత కూడా ఉన్నది ఆ దేవదత్తుని యొక్క స్వరూపం ఎప్పుడు కూడా వ్యభిచారం లేదు అది ఉన్నది ఉన్నది అతడు అర్జునుడుగా ఉన్నప్పుడు కూడా దేవదత్తుడైనా కాదా సన్యాసిగా అయినప్పుడు కూడా దేవదత్తుడైనా కాదా దేవదత్తునికి ఎప్పుడు వ్యభిచారం లేదు ఎప్పుడు దేవదత్తుడుగానే ఉన్నాడు అది పారమార్థిక సత్తా మూడు కాలాల్లో ఉంది ఇక అర్జునుడు ఆ నాటకము అయిపోయేంత వరకు ఉంటాడు కానీ నాటకంకి పూర్వము అర్జునుడు లేడు నాటకం వేసిన తర్వాత అర్జునుడు లేడు అంటే ఒక కాలంలో మాత్రం ఉన్నాడు మూడు కాలాల్లో లేడు ఇక ఆ నాటకంలోనే అర్జునుడు మరొక వేషం వేసాడు సన్యాసి వేషం వేశాడు ఆ సన్యాసి వేషము ఆ నాటకంలోనే కించిత్ కాలం మాత్రం అంటే ఆ సుభద్రను అపహరించుకునేంత పూర్తికి అల్పకాలం వరకు మాత్రమే ఆ సన్యాసి వేషాన్ని ధరిస్తాడు ఆ తర్వాత మళ్ళీ అర్జునుడి వేషాన్ని మార్చుకుంటాడు అర్జునుడుగా వేషాన్ని వేసుకుంటాడు అంటే కించిత్ కాలము న్యూన కాలము సన్యాసి వేషం ఉన్నది ఆ సన్యాసి కంటే కించిత్ దీర్ఘకాలము అర్జునుని వేషం ఉన్నది ఇక ఎల్లప్పుడూ దేవదత్తుని యొక్క వేషం ఉన్నది దేవదత్తుడు వేషం లేదు స్వరూపం ఉన్నాడు అయితే దేవదత్తుని స్థానంలో మనము పారమార్థిక సత్తా అని తెలుసుకోవాలి అర్జునుని స్థానంలో వ్యవహారిక సత్తా అని తెలుసుకోవాలి సన్యాసి స్థానంలో ప్రాతిభాషిక సత్తా అని తెలుసుకోవాలి అంటే ఎల్లప్పుడూ ఉండేది పారమార్థికము మరి అజ్ఞాన దశలో వ్యవహార దశలో ఉండేది వ్యవహారిక సత్తా మరియు కించిత్ న్యూనకాలం మాత్రం ఉండేది ప్రాతిభాషిక సత్తా ఈ విధంగా మూడు సత్తాలు ఉంటాయి అందులో అధిష్ఠానము ఏ సత్తలో ఉంటుందో అధిష్టానము బ్రహ్మమైతే పారమార్థిక సత్త గలదు ఉంటుంది లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శక్తి రజ్జు మొదలైనటువంటి అయితే వ్యవహారిక సత్తలో ఉంటాయి కానీ ప్రాతిభాషిక సత్తా ఏదైతే ఉంటుందో అది కించిత్ కాలం న్యూన కాలంలో ఉంటుంది అది అధిష్టానము కంటే న్యూనకాలం ఉంటుంది విషమ సత్తలో ఉంటుంది అందుకని అన్నాడు అధిష్టానము కంటే విషమ సత్తాక కార్యాపత్తి అధిష్టానం కంటే విషమ సత్తలో ఉండాలి అందులో కూడా న్యూన సత్తలో తక్కువ సత్తలో తక్కువ కాలంలో ఉండేది ఉండాలి దానికి వివర్తము అంటారు ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ ప్రాతిభాషిక రజతం చ అవిద్యాపేక్షయ పరిణామ చైతన్యాపేక్షయ వివర్త ఇది చ ఉచ్యత సుక్తి ఎందు ప్రతీయమానమున్నటువంటి రజత భ్రాంతి ఏదైతే ఉందో ఆ రజత రూప వస్తువు ఏదైతే ప్రాతిభాషికంగా భ్రాంతి చేతి ఆ రజతము అవిద్య యొక్క పరిణామం ఉన్నది అధిష్టాన రూప చైతన్యం యొక్క వివర్తం ఉన్నది అంటే చైతన్యం ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది అన్యథా రూపంలో కనపడుతుంది ఇక అవిద్య మాత్రము పరిణామాన్ని పొంది అన్యథా రూపంలో కనపడుతుంది ఈ విధంగా పరిణామవాదము వివర్తవాదము అని చెప్పుకుంటారు శాస్త్రములు ఇంకొకటి కూడా ఉంది ఆరంభవాదము అని అది నై్యాయికులు చెప్తారు వివర్తవాదము వేదాంత మతంలో చెప్తారు పరిణామవాదము సాంఖ్యవాదంలో చెప్తారు మరియు ఆరంభవాదము తార్కికులు చెప్తారు న్యాయ వైశేషకులు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది ఆరంభము అయ్యి మనకు కనపడుతుంది ఆరంభం అంటే పరమాణువులు ఉంటాయి కదా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి రెండు పరమాణువులు ఒకదాని చేత ఒకటి అంటుబడి సంబంధపడి అవి ద్వెనుకముగా మారుతాయి ఆ రెండు పరమాణువుల యొక్క జంటను ద్వేనుకం అంటారు అట్లాంటి మూడు జనుకములు కలిస్తే త్రేణుకము అంటారు ఆ విధంగానే త్రేణుకములు కూడా కలిస్తే ఈ విధంగా క్రమంగా చతుర్ణుఖము పంచనుకం అని అంటూ ఈ విధంగా క్రమంగా స్తూల రూపాన్ని పొంది ఈ జగత్తు మనకు కనపడుతుంది ఘటము పటము పాషాణము ఈ రూపంలో మనకు జగత్తు ఏ విధంగా మనం ఇల్లు కట్టినప్పుడు ఒక ఇటుక తర్వాత ఒక ఇటుక ఒక ఇటుక తర్వాత ఒక ఇటుక ఏ విధంగా మనం చేర్చుకుంటూ ఒక దాని సంబంధం చేసి ఏ విధంగా ఇల్లు కడతామో అట్లా ఒక పరమాణు ఒక పరమాణువు సంబంధపడి వెనుకము త్రెనుకము ఈ క్రమం చేత అది స్థూల రూపాన్ని పొందుతుంది అంటే పరమాణువుల యొక్క ఆరంభమే ఈ జగత్తు అందుకని ఇది ఆరంభవాదము అంటారు అయితే వేదాంత సిద్ధాంతంలో వివర్తవాదం స్వీకరించబడింది పరిణామవాదము మరియు ఆరంభవాదము నిరాకరించబడింది ఈ విధంగా ఈ చైతన్యం యొక్క వివర్తమే ఈ జగత్తు అని తెలుసుకోవాలి అవిద్య యొక్క పరిణామము చైతన్యం యొక్క వివర్తము అని తెలుసుకోవాలి